పొద్దుట కాగితం బర్చోమన్నావు నేను ఇట్లాగే కూర్చున్నాను నువ్వు నీ ఇంటి పని అంతా చక్క పెట్టుకుంటున్నావు నాకు విమోచన మార్గం ఎప్పుడో తెలియటం లేదు వస్తుంటే ప్రతిదానికి అలా తొందర ఎందుకండి పొయ్యి మీద పోపు మాడిపోతూ ఉంటే అలా వెళ్ళాను పొయ్యి మీద పోపు ఏమదృష్టం చేసుకుందో దాని మీద నీకున్న ప్రేమ నా మీద లేకపోయాయి ఆకలితో పొద్దు నుంచి నేను మాడిపోతున్నా కాస్త ఆకలి ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారండి లేస్తూనే ఆకలు ఆకలు అంటారనే కాస్త బియ్య పిండి ఉంటే చేస్తున్నా సమయానికి ఇంట్లో అల్లం లేదు కరివేపాకు లేదు ఉప్మా అల్లే చేస్తున్నావా కరివేపాకు లేదు అల్లం లేదు ఆ రెండు లేకపోతే ఇంకా నువ్వు చేసేదేముంది అత్యసర పిండ నాకు కర్మ పుచ్చుకున్నారా ఇంకా లేదు పొదుపు కదా అదే పుచ్చుకోవడానికి వాటర్ బాటిల్ తగిలిస్తే ఈ బాధలన్నీ ఎగిరిపోతాయి అయ్యో అది ఒకటే తక్కువ కాగితం పంచులో పుచ్చుకోండి పెళ్లికి కావాల్సింది చెబుతాను పండు తండ్రిలాగా కొనుక్కోరండి ఉప్పా పెడతా ఉప్పా పెడతా ఉప్పు మా మండ నాకు అక్కడ శ్రీ బజార్లో నా తంటాల్ని పడతాను నీ తమ్ముడు పెళ్లి కాదు కానీ నా ప్రాణాలన్నీ మీరు చూసుకుంటున్నా చెప్పు చెప్పు రెండు పట్టు చీరలు అయితే రెండు పట్టు చీరలు పట్టు చీరలు ఒక జపాన్ జార్ చెట్టు ఎక్కడ చీరలు కనబడుతున్నాం తీసి అదేంటండి పెళ్లిలో అందరూ గంటకో చీర గడికో చీర కట్టుకుంటుంటే నేను దేవి మొహం వేసుకుని చూస్తూ కూర్చోనా ఆ పెళ్లికి వచ్చే వాళ్ళందరికీ చీరలు మార్చడం తప్పు వేరే పని ఏం లేదా ఏంటి అయినా ఎన్ని పట్టు చీరలున్నా నీకు అలుగు కూడా కట్టు తిరగటం అలవాటు అది కబుర్లు మానేసి నేను చెప్పిన రాసుకోండి ముందు సరే పాతిక చీరలు తర్వాత మీకేమో మూడు సిలుకు లాల్చీలు రెండు కద్దరిపై జామాలు నీ బొంద సిలుకు లాల్చీ పైన కద్దరపాయ జలు ఏమిటి అప్పు సరేనా ఇంకా ఏం పరుపు కాదు సరే సరే నాకంటా లేదో నేను పడతా నాలుగు గ్లాస్కో దావతలు చెప్పారు పెళ్లిలో ఎట్లా పెడతాడండి గ్లాసు పంచులు ఇప్పుడు ఎందుకు మళ్ళా వాడు పెట్టేదాకా ఈ పరుగులు కొట్టుకు ఎందుకు బాబు చాలా రేవికి గుడ్లు తానా ఇంకా చీరలు ఎందుకు ఆ రేవికుల గుడ్డే చాలు చుట్టుకోటానికి మీరు లేకపోతే మధ్యలో నన్ను ఊర్క విసిందండి భగవంతుడా నీకు కూడా ఒక భావంబుద్దు తెలిసి వచ్చేదయ్యా నా బాధ అన్నట్లు మర్చిపోయాను ఇంకా ఏం మిగిలిపోయింది సున్నప డబ్బాలా అదే పొరపాటు పౌడర్ డబ్బాలా కాబట్టి నాకు ఒక్కగాని ఒక్క తమ్ముడా కాబట్టి వాడికి పెట్టుబడి పెడతావా వాడికి మంచి మేలు రకం పట్టుబట్టలు తీసుకోండి మేలు రకం పట్టుబట్టలే వాడికేమో మేలు రకం పట్టుబట్టలు నాకు నాసి రకం పరుపు కర్మ దొరికివరి జరువు ఇవన్నీ అరగంటలో కొనుక్కు వస్తే రాగానే ఉప్మా పెడతా ఈసారి ఆ ఉప్మా పేరు చెప్తే నటీ విరగడం అంతా నేను రాన పోనీ బట్లర్ షాప్ కి అమ్మా బాబోయ్ నువ్వు షాప్ కి వస్తావా వద్రే అంతక ఉప్మా తీ ఉప్మాటానికి ఇంకా ఏం మిగిలిపోయిందే వినండి వాడి మాట మర్చిపోయాం సరే చెప్పు వాడికి బుట్ట పుట్టాలి చొక్క దాని మీదేమో ఇటుకు పొడవు రంగు లాభు ఏ ఇటు ముక్కు పొడవు మనుకురా అండి ఓన్లీ ఆ ముక్కు కూడా నీకు తీసుకు లగ్నం అప్పుడే చక్క తుముతూ కూతుంది కానీ ఇంకా భజింతకి అక్కర్లేదు ఇది పాత విట్టే మీ విట్టుకు పాపం మీరే నవ్వుకోవాలి మరెవరు నవ్వేవాళ్ళు లేరు గాని పోతే మా చెల్లెలికి కూడా రాసుకోండి మీ చెల్లెల్ని రాసుకోవాలా వాళ్ళ ఆయన చూస్తే ఎంత ప్రమాదం ఊరుకోండి ఏం మాట్లాడాలో కూడా తెలియదు మరీ ఇంత మోట సరసం పనికిరాదండి ఎవరికి మీ చెల్లెలిక కొన్ని మీరు వెళ్ళండి బాబు ఒత్తిడి వితండవాద మనుషులైపోయారు మరి ఇదిగో తొందరగా రావాలి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పెందలాడే బయలుదేరుతుందట గుర్తుందిగా కారు ఈరోజే బయలుదేరేది తొమ్మిది గంటలకు రెండు గంటలకు అలా రాను ఏమిటి చల్లారి గట్టన్నింటిగా వచ్చేది కర్మ కర్మ ఏం మనిషిరా బాబు ెట్ ఆపడి ఆపడి బాబు ఏమేమి జాగతే బాబు బయలుదేర చల్లగానే అలా ఒరిగిపోతుంది కోటప్పకొండ ప్రభలాగా ఇదిగో నా ఒళ్ళో పడుతున్నావు నాకైతే సరదాగానే ఉంది కానీ చూసేవాళ్ళు అవుతారు లే ఏమిటండి మీ సోద ఏమండి అన్నట్టు మర్చిపోయా రోడ్డుదాపు గట్టిగా వేసేనా వచ్చేటప్పుడు లేదు బస్ దిగి పరిగెట్టు అది అసలు మీద అన్నిటికీ ఒకటే తొందర బయలుదేరేటప్పుడు కాళీ కింద నిప్పులు పెడతారు నాలుగు రోజుల నుంచి చదువుకున్న నీ సద్దు పూర్తి కాదయ్యే అలా కాల కింద నిప్పులు పెట్టబట్టే బస్సు వెనక పరిగెట్టి హోల్డాన్ హోల్డాన్ అనుకుంటూ ఆ పన్న ఇచ్చాం లేకపోతే రిజర్వేషన్ టికెట్లు రెండు గోవింద్ ఓ అయ్యవి ఆ పెట్టే అవి పైన దానిలో పోల్ సామాన్లు పెళ్లి బట్టలు అన్నీ ఉన్నాయి చూడండి పత్తి చీర రంగు నాకు అనక నచ్చలేదండి పచ్చలు రంగు అయితే నేను పట్టుకుని బత్తల రంగు పండు అని వంకాయ రంగుని నాలుగు సార్లు దీపా కొట్టు చుట్టారు ఇంకా సంగుతాం ఎందుకు ఆ ఉప్మాకి దడిచి వాళ్ళు నా బతుకంతా కొట్టు చుట్టూ తిరగడమే సరిపోయాయి వీడవాడు ఏ గోళం నా నా మీద పడుకుని వీడు నువ్వు డొక్కల్లో పడుతున్నావు వీడు గుధం మీద పడుకుని ఏ గోళం కురకబెడుతున్నాడు భగవంతుడా హైదరాబాద్ ఎప్పటికొస్తుందిరా బాబు నా కారు ఈ సామాన్ వచ్చి ఇరుక్కుపోయి తిమ్మిరెక్కుతోంది నిక్షేపండి రైల్లో పోదామంటే వినకుండా ఈ వెనక సీట్లు రిజర్వ్ చేయించుకు వస్త్రీ అమ్మా బాబు ఏం కూదుపండి ఈ కారు వాసనం పడదు ఏవిడో కడుపులో తిప్పుతోంది కూడాను కడుపులో తిప్పుతోందా నీ ధర్మం వేవిళ్ళు అటు వేవిడిగా అదే పొరపాటు అదే వాంతులు డోకులు తలపెట్టకు స్వీటు మధ్యలో ఉన్నా లేవడానికి కూడా వీల్లేదు పక్క వాళ్ళంతా తిడతారు ఎలా తీసుకోను ఈ చేయి మీద వీడు ఏ వాళ్ళంగా నిద్రపోతున్నాడు వీడులో వస్తే పోయేదిగా తంటే ఎత్తుకుని కట్టి పుచ్చుకు వెళ్ళాడలేవు నువ్వు ఇందులో అయితే బోన సంచి లోలాగా ఇరుకున్నా కూర్చోవచ్చు ఎవండి బాబు అయ్యా కురకా గారు అంత నెత్తగా దొరికాలేదు నాలుగు రోజులు నిద్ర నా మీద పడుకుని నిద్రపోతారా ఏమిటి మీరు అంతా ఒకటే తొందర షూటింగ్ అంటున్నాడు సినిమా యాక్ట్ కాబోలు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నా సినిమాటర్ అంటే సరే మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను నాలుగు రోజుల నుంచి ఒకటే షూటింగ్ ఆ ప్రొడ్యూజర్ పిక్చర్ త్వరగా రిలీజ్ కావాలంటాడు ఈ డైరెక్ట్ మా ప్రాణాలు చేసినాడు మీరే సినిమాల్లో యాక్ట్ చేస్తారండి మీ పేరు నా పేరు భయంకర్ అంటే చూసుకొని చూసుకొని యుద్ధాలు చేస్తారు మీరేగా పేరు కూడా భయంకరంగానే ఉంది మీరు చెప్పిన విధాల్లో ఉంటానండి హీరోయిన్ ఎత్తుకెళ్లే పది మందిలో నేను ఒక హీరోను ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు దూరంగా ఉండి పెడతారు చూడండి వాళ్ళు వెళ్ళండి ఒకవండి హీరో మీద అందరూ ఒక్కసారే కరబడి రావండి కొందరు కొందరు పొట్టకు ముందు పల్టీ కొట్టి పడిపోతారు మా డైరెక్టర్ గారు చెప్పినట్లు చేయాలండి అంతేనా ఆ హీరో ఆ బటన్ వేలంత ఉంటాడా వాడి ఎగిరి తంతున్న మేము చచ్చినట్టు పడి ఉండాలి నా అసలు పేరు భయంకర అప్పలాచారి తంటి సినిమాల్లో చేరిన తర్వాత ఆచారి తీసి భయంకర మాత్రం ఒకటే ఉంచుకున్నా ఏమండి మేము హైదరాబాద్ మా తమ్ముడు పేరుకి వస్తున్నాం అండి మా తమ్ముడు కూడా అర్థం మీలాగానే ఉంటాడు నాటకాలు వేస్తాడు వాడు అవునండి దోర్ గర్చం సుఖాలు దొరుకుతాడు చంపంచాకులు పెంచాడు చాలి ఏమండి భయంకరంగా మేము స్టూడియోకి వస్తే షూటింగ్ చూడొచ్చా అండి వచ్చి నా పేరు చెప్పండి సినిమా యాక్టర్ అందరినీ చూడొచ్చా మరి పలితుర్గలే ఎక్స్క్యూజ్ మిస్టర్ కాస్త నడుం వాళ్ళిస్తా నా మీద వాళ్ళకండి కొంచెం జరిగి కూర్చోండి మీకు డబ్బులు ఇవ్వండి సభలు ఎవరంటూనే ఉన్నాడు చెవి దగ్గర శైరంలా కూర్చునే ఉన్నాడు వీడు ఇట్టే పడుకోగానే అట్టే నిద్ర కొంత కొంతమంది ఎలా పడుతుందో ఏమో నిద్ర ఈ మీద పడుతుంది తిప్పుతోంది ఇవి ఎక్కడ దొరికావే నాకు అయినా నిన్ను వెంట పెట్టుకు పెళ్లికి పోయి దాటి నేను ఇప్పుడు ఏమవుతుంది తనకు ఒకసారి వెళ్ళక వెళ్ళక ముచ్చట నిన్ను వెంటే సినిమాకు బయలుదేరితే ఆనాడు దీక్ష స్ట్రైక్ స్ట్రైక్ మా మేనమాములు దప్పుగా ఉందని నేను ఇద్దరం కలిసి బయలుదేరితే ఆయన కలిస్తా పోయాడని దానిలోనే కబురు చాలా ఊరుకోండి అన్ని అపథి అని మా తమ్ముడు పెళ్లికి బయలుదేరుతున్నాం తండ్రి ఈ ప్రయాణం అన్న సక్రమంగా జరుగు పెళ్లి నుంచి తిరిగి రాగానే సత్యానవృతం చేసుకుంటాం పదిగా మళ్ళీ పునిగి పట్లు పోన్లే కారంతా కక్కిపోయకుండా ఎట్లా అట్లా ఒక పట్లుండటమే మంచిది ైదరాబాద్ వచ్చేసాం పిల్లాడు జాగ్రత్త వాడిని ఇచ్చి నువ్వు నింపాది కదీ ఏ కూలి ఆ పైన మా పెట్టుంది సింపు బాబు జాగ్రత్త జాగ్రత్తందా ఏమంటూ నీతో బయలుదేరిగా ఇవాళ ఏం జరిగింది అవడితే ఏమిటి బుడ్డు జాగ్రత్త ఏమిటి పెట్టి మంది కాదండి ఏమిటి ఈ పెట్టి మంతి కాదు అవును ఉండు ఉండు తెలు చూడండి ఇందులో మాయగడ్డ మాసం కొయ్య తుపాడు ఇటువంటి పెట్టే పట్టించు వెళ్ళాడండి నేను చూసాను నువ్వు చూశాను చూస్తూ ఊరుకున్నావు అనమాట కావు చల్లగా చెప్తున్నావు నాకేం తెలుసండి వాడు పట్టుకొనేది మన పెట్టాను అని ఇప్పుడు ఇంటికి వెళ్లేదు చెత్తాగా ఇంకా ఏమి ఉన్నాయిగా గడ్డాలు మీసాలు తగిలించు నా పిండాకుడు ఇంత అనుగుండి కూడా నీతో బయలుదేరవాడి పెళ్లికి పోతు పెట్టుకెళ్ళినట్టు అది సరేనండి పెళ్లిలో కట్టుకునేందుకు బట్టలు ఎలా ఇప్పుడు ఎలాగా పోనీ మీ అమ్మగారు కట్టుకోవచ్చును అనుకుంటే ఆవిడ సైని పంచలు చావు ఊరుకోండి బయలుదేరినప్పటి నుంచి అన్ని అపశకురం మాటలే అసలు మీతో బయలుదేర నాతో తప్పులేండి నీతో బయలుదేర నా తప్పు కాదు అయింది అయింది ఏమేనండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం కూడా ఏంటి ఆ పెట్టులోనే ఉంది పోయిన పెట్లో నువ్వు ఆ బదార్తా ఎందుకు ముష్టికి బాబు మాది పడవట్లాక్క బాబు అది వచ్చాం పరుసు పోయింది ఎవరికి వచ్చింది వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ముష్టి అడుగు మా తమ్ముడు వస్తున్నాడు ఏంట తమ్ముడు అదేమిటి మా టెలిగ్రామ్ అందర పెళ్లి ఆగిపోయిందని పెళ్లి ఆగిపోయిందాము ఏమిటి పెళ్ళి ఆగిపోయింది సత్యం మొత్తం వెయ్యి రూపాయలు గోవిందో గోవింద ఇదిగో పిల్ల ఈసారి నాతో ఎప్పుడైనా కనుక బయలుదేరితే నీ పూకలు విరకొడతా జాగ్రత్త మా ఆవిడితో పెళ్లికి నాటిక వినారు